స్టార్టింగ్ ప్రార్థన చేస్తానక్క స్తోత్రం నేనా పరిశుద్ధిడా మైమున్నతుడ సరిశక్తి మధుడ జీవంగల ప్రభానికే వందన నిన్న నేడింతరమే ఖరీతిగా ఉన్నదేవా అల్ఫాయం వేగయో ఆదంతమైన తండ్రి నీకే వంద నాలుగు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వంద నాలుగు ప్రభ అయ్యా నీకు స్తోత్రంలో చెల్లిస్తాం అమలంతగానో ప్రేమించిన తండ్రి నీకు వంద నాలుయ్యా ఏకేంద్ర భద్రకు వచ్చిన తండ్రి నీకు స్తోత్రం ఈ రాత్రి కాలం విసు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీ కోట్లాది వందనాలు రాణిపేడి నడిపించి వాళ్ళకున్న అటంకాలని తొలగించండి నాయన వచ్చిన పత్ర దీవించని ఆశీర్వదించండి పదకొండు పరమైన పాత్రగా వాడబడాల దేవా ఈ రాత్రి కాలం అందు ప్రభ పాటధర్మండి నాయన తండ్రి బాకీంచి తమని పరచండి నైనా దీవించండి ఆశీర్వదించండి రాకడికే మమ్మల్ని అందరూ సిద్ధపరచుకున్న ఆమెకి బాయ్ తెచ్చుకోమని నదడనేసుకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలు లనిటిని అడిగి ఓహించో వాటి కన్న మరి అడిగి ఓహించో వాటి కన్న సర్వము చగ చేసేయా సర్వము చగ చేసే భక్తులార స్మరించెదము ప్రభు చేసిన మేలు లన్నిటినీ శ్రీయేసి భక్తులారా స్మరించెదము పాదలను తొలగించే గాలి తుఫానులను గద్దించే పాదలను తొలగించే శ్రమ తోడై ఉండే శ్రమల ండే బయలు పరచేతన జయమున్నా బయలు పరచేతన జయము భక్తులార స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని జీవనదిని ప్రవహింప చేసే సకల స్థలములయందు జీవనదిని ప్రవహింపా సకలా సలములయందు లెక్క కు మించిన ఆత్మలు తెచే లెక్కకు మించిన ఆత్మలు తెచే ప్రభువే స్తోత్ర రుండు ప్రభువే స్తోత్ర రుండు స్మరించము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన నా తానే పోరాడు సైతాను ఓడించే మన నా తానే పోరాడే సైతాను ఓడి కొనెనుగా ఇంతవరకును ఆదు కొనెనుగా తన మాత్యము చూపేయా తన మాహాత్యము చూపే స్మరిం స్మరించము ప్రభు చేసిన మేలులన్నిటిని ఈ భువీ కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువి జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయనకర్పించుకొనేదము మనమాయనకర్ పెంచుకొనేదము ఆయన ఆశయం అదియే యన ఆశయమరియే భక్తులార స్మరించము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కొంచెము కాలము మిగిలి ప్రభువును సంధించుటకై కనుక మనము నడచుకునేదము కనుక మనము నడచుకునేదము ప్రభు మార్గములా ఎందు ప్రభు మార్గములా యందు భక్తులార స్మరించము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్న మరి అడిగి ఊహించు వాటి కన్న మరి సర్వము చక్కగా చేసే ఆ సర్వము చక్కగా చేసే భక్తులార స్మరించదము ప్రభు చేసినమే లలనితిమి ప్రైస్ లార్డ్ థాంక్యూ సిస్టర్ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికి నా వందనాలు శుభమూర్ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధనించుకునే వరం అవుతాము పరిశుద్ధ దమని తల్లీ ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా ప్రభువా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మహాగనుడ మహోన్నతడా కృపగలిగిన మా ప్రభావ మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు ఎంతగానో స్తోతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు తండ్రి ఇదే మనతో అన్ని విషయాల్లోనూ తండ్రి మాకు సహాయపడ్డారు తండ్రి ఎన్నో మేలులు మా జీవితంలో జరిగించారు ప్రభావ అందును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఆయన సాయంత్రం కాల నేను నీ పాద సన్నిధికి మేము వచ్చింటుండగా ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా మా మధ్యలో మీరు ఉండండి మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహం అందరికీ అనుగ్రహించుకొని ప్రార్థిస్తూ తండ్రి ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరే సహాయపడండి నా ప్రభా నాలో మీరుని మాట్లాడండి నా తలంపులో నాళ్ళొచ్చినన్నింటిని కుట్టివేయి ప్రభా తండ్రి నా సమస్త ప్రవర్తన ఎందు మీ అధికారాన్ని ఒప్పుకుంటాను ప్రభావ మీరేనైనా మీకు గొప్ప కార్యం జరిగించమని నోటిని మీ బోరగా వాడుకొని మీరేం మాట్లాడి మీరేం మహిమనున్నం తండ్రి మా ఆత్మీయ జీవితాలను సరిచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వడుకుంటున్నాను తండ్రి అవును ఇతరుల గ్రంథము నలభై అధ్యాయము ఐదు ఐదవ వచనం మనందరం కలిసి చదువుకుంటాము ఈ మాట మనం మనందరికి తెలిసిన మాట ఏది కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఐదో వచనంలో ఇక్కడ దావీదు దేవునికి మొర దావీదు దేవుని గురించి అంటూ ఉన్నాడు ఏమని అంటున్నాడు దావీదు ఏ నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడలో నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవని నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు ఇక్కడ దావీద భక్తుడు దేవునితో అంటూ ఉన్నాడు దేవుడు తన పట్ల ఎటువంటి తలంపులు కలిగి దేవుడు తన జీవితంలో ఎటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించాడో వాటిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడంటే మా ఎడలో జరిగించిన ఆశ్చర్య క్రియలు మా ఎడలో నీకున్న తలంపులు ఒక విస్తారం అంటే దేవునికి ఆయనను సేవించే వారి పట్ల ఇక్కడ దావీదు వాడుతున్న పదము నా ఎడల అనే పదం వాడలేదు నా ఎడలనే పదం వాడకుండా మా ఎడలా అన్నాడు అంటే ఆయన అందరిని బట్టి అంటూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలందరిని బట్టి ఆయన మొరపెడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలందరిని బట్టి వారి ప్రజలందరి పట్ల దేవుడు ఏ రీతిగా ఉన్నాడో ఆయన మాట్లాడుతున్నాడు లోకంలో కొంతమంది అంటా ఉంటారేమని దేవుడు నన్ను పట్టించుకోలేదు దేవుడు నాకు చేయలేదు దేవుడు నాకు సహాయపడలేదు అని ఇస్రాయల్ కూడా కొంతమంది కొనుక్కునే ఉంటారు కానీ దావిధ భక్తుడు అంటున్నాడు మా ఎడలా మా అందరి పట్ల నీవు జరిగిన ఎన్నో కార్యాలు జరిగించావు మా అందరి పట్ల నీ తలంపులు బహు విస్తారము ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటిది అనంటే దేవుడికి మన పట్ల ఒక ఉన్నతమైన తలంపులు ఉన్నాయి దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ దావిధ భక్తులు చెప్తూ ఉన్నాడు చాలా మంది మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ప్రభా నాకు ఆ సమస్య ఉంది ప్రభా నాకు ఈ సమస్య ఉంది నేను ఈ పడుతున్నాను ఆ బాధలు పడుతున్నాను ఈ వేదన పడుతున్నాను ఆ పడుతున్నాను ప్రభుకి మనం చెప్తా ఉంటాం దాని కొరకే ఈ లోక సంబంధమైన సమస్యల కొరకే ఎన్నో ఉపవాసాలు ఉంటాం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం మనం ప్రభు దగ్గర కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ దాని దావిద భక్తులు అంటున్నాడు మా ఎడలో నీకున్న తలంపులు బహు విస్తారములు మనమేం ఆలోచిస్తామంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో దేవుడు నన్ను చూస్తున్నాడో లేదు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదు నేను శ్రమలు గుండా వెళ్తున్నాను కష్టాలు గుండా వెళ్తున్నాను బాధలు గుండా వెళ్తున్నాను దేవుడు నా స్థితిని చూస్తున్నాడో లేదు అసలు దేవుడు నన్ను నేను అసలు దేవుని గుర్తున్నాను లేదు అన్నట్టు అనే రీతిగా పదే పదే దేవుని దగ్గరికి వెళ్ళి గోజార్తా ఉంటాం పదే పదే దేవుని దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటూ ఉంటాం దేవుడు నా ప్రార్థన వీరు నా ప్రార్థన వీలు అడుగుతూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు అక్కడ దావిద భక్తులు అంటున్నాడు దేవుని గుర్చి మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారము దేవుడికి మన పట్ల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు విస్తారమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు వాటిని వివరించి చెప్పేదని అవి లెక్కకు మించి ఉన్నవి చూడండి మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని విషయాలు ఆలోచిస్తాం ఉదయం లేచినప్పటినే మనం ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే మన పనులు చేయాలి మన పిల్లల్ని స్కూల్ కి పంపించాలి ఈ ఆలోచనలే ఉంటాయి వీటి గురించి ఆలోచిస్తాం ఏం చేయాలి ఎలా పంపించాలి పంపించిన తర్వాత ఏం ఆలోచిస్తాం ఒకవేళ మనం ఆఫీస్ కు పోతే మన ఆఫీస్ విషయాలు మన వచ్చిన వర్క్లు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కొంత సమయం దొరికితే ఏమైనా పిల్లల గురించి భవిష్యత్తు గురించి దాని గురించి దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ దినవంతా జ్ఞాపకం చేసుకుంటాం రేపేంజ్లో జ్ఞాపకం చేసుకుంటాం అంటే నేనేం చెప్తున్నానంటే మనము దే రోజువారి జీవితంలో మనం చేసే కార్యాలు కావచ్చు మనం చేసే పనులు కావచ్చు మనం చేసే తలంపులు కావచ్చు ఈ దినవంతా నేను ఈ వేటి గురించి ఆలోచించాలని ఒకసారి లెక్కేసుకుంటే ఉంటాయి మనం ఏం బాగు భయంకరంగా విస్తారంగా ఏం ఆలోచించాం ఆలోచిస్తే మన బిడల గురించి ఆలోచిస్తాం ఉద్యోగం గురించి ఆలోచిస్తాం లేదంటే మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం సంఘం గురించి ఆలోచిస్తాం కొన్ని రోజంతా మనం ఆలోచించేది చాలా తక్కువ వేళ్ళ మీదనే లెక్క పెట్టవచ్చు మనం లెక్క పెట్టవచ్చు అవన్నీ కానీ ఇక్కడ దావీది భక్తుడు అంటున్నాడు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అంటే మనం ఆలోచించేది మన గురించి మన బిడ్డల గురించి మన భవిష్యత్తుల గురించి మన ఉద్యోగాల గురించి చాలా తక్కువ మనం లెక్కకు మించి ఆలోచించడం లేదు లెక్కకు మించి ఆలోచించేవన్నటువంటి పరిస్థితులు మనకి లేవు మనం చాలా తక్కువ ఆలోచిస్తాం మనల్ని గురించి కానీ దేవుడు మనకంటే కూడా గొప్పగా ఆలోచిస్తాడు మనకన్నా కూడా ఉన్నతమైన తలంపులు కలిగిన వాడు మనకేం కావాలో మనకన్నా కానీ దేవునికే బాగా తెలుసు మనకంటే కూడా మనకి ఏమేమి కావాలో దేవునికే బాగా తెలుసు ఈ వచనం ప్రకారం మన ఆలోచనల తలంపులు కొంచమే మన ఆలోచనలు మన తలంపులు లిమిటెడ్ కానీ దేవుడు మన పట్ల తొలగిన తలంపులు అవి లెక్కకు మించున్నవి మనం మనకు తెలియనివి మనకు తెలియనివి మనకు మనకు అనవసరం అనవ మనకు అవసరం లేవనుకుంటున్నవి మనం ఆలోచించనివి కూడా దేవుడు కలిగి ఉన్నాడు వాటి పట్ల ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు వాటి పట్ల ఒక ప్రణాళిక కలిగున్నాడు మనం ఏదైతే నిర్లక్ష్య పరుస్తుంటామో లేదా మనం ఏదైతే అంతగా ఏదైతే పెద్దగా పట్టించుకోమో వాటి గురించి కూడా దేవుడు ఆలోచిస్తూ వాటి గురించి కూడా దేవుడు తలంపులు కలుగున్నాడు అంటే దాని అర్థము దేవుడు మనకంటే కూడా మన గురించి గొప్పగా ఆలోచిస్తాడు మనకంటే కూడా మనల్ని మనం వచ్చి ఎంతో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నవాడు మనకే తెలియదు మనకే అర్థం కాదు కాబట్టి ఆయన చెప్తున్నాడు దేవునికి ఉన్నతమైన తలంపులు ఉన్నాయి లెక్కకు మించిన తలంపులు ఉన్నాయి దేవుడు అంత గొప్పగా ఆలోచిస్తాడు మన గురించి కాబట్టి మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మనం కొలిచే దేవుడు మనం మనం సేవించే దేవుడు జీవ కలిగిన దేవుడు సర్వశక్తులైన దేవుడు ఆయన హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు లోకంలో మనకు తెలుసు కదా మనుషులు బయట వైవేషాన్నే చూస్తారు లోపలేముందో ఎవరికి అర్థం కాదు లోపలేముందో తెలుసుకొని దాని ప్రకారంగా చేయగలిగిన ప్రభు ఒక్కడే లోకంలో మనుషులు చేయలేరు మనుషులు బయటకు బాగా కనిపిస్తే బాగా ఉన్నారనుకుంటారు కానీ దేవుడు ఆ రైతి కాదు మన హృదయాంతరంగాల్లో ఏముందో తొంగి చూడగలిగినటువంటి శక్తిమంతుడు మనం ఆయన కలి ఉండాలే గాని ఆయన తగినట్లుగా ఉండాలే గాని సమస్తం ఇచ్చే దేవుడు అంత కలిగిన దేవుడు మనం కలిగి అదే చెప్తున్నాడు ఆయన యహోవనా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడలో నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నవని నీకు సాటిన వాడు లేడు అని చెప్తున్నాడు సరే దేవుడు గొప్ప తలంపులు మన పక్షాన కలిగి ఉన్నాడు ఆయన ఆలోచనలు మన పట్ల కలిగున్నాడు అది పక్కకు పెట్టేస్తే ఇక్కడ దావీదుని గురించి మనం ఆలోచించాలి దావీదికి ఈ విషయం ఎలా తెలుసు దేవుడు ఆయనకు మన పట్ల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాయని లెక్కకు లెక్క పెట్టలేనంత ఎక్కువ తలంపులు దేవుడు మన పట్ల కలిగున్నాడని దావిదికి ఎలా తెలుసు దావిదికి ఎలా తెలుసు ఆయన ఎట్లా తెలుసుకున్నాడు దేవుడు మన పక్షాన ఏం ఉద్దేశిస్తున్నాడో మన పక్షాన ఏ తలంపులు కలిగున్నాడో లెక్కకు మించిన తలంపులు దేవుడు కలుగున్నాడనే విషయము దావిధికి ఎలా తెలుసు ఎలా ఆయన అర్థం చేసుకోగలిగాడు ఎలా అర్థం చేసుకోగలిగాడు చూడండి ఒక ఉదాహరణ మీకు అర్థం కావాలి ఎట్లా దావీదు దేవుడి యొక్క హృదయ తలంపుల్ని దేవుడు కలిగినటువంటి తలంపుల్ని ఆ యొక్క విస్తారమైన ఆశ్చర్య కార్యాలని ఎట్లా తెలుసుకోగలిగిండు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి ఒక వ్యక్తి రెస్టారెంట్కి వెళ్ళాడు రెస్టారెంట్ లో కూర్చొని వెయిటర్ వచ్చి అడుగుతున్నాడు సార్ మీరు మీకేం కావాలి మీకేం కావాలి మీకేం కావాలని అంటున్నాడు ఈ వ్యక్తి తినడానికి వచ్చిన వ్యక్తి ఏం సమాధానం చెప్పట్లేదు ఎంతసేపు అడిగినా సమాధానం చెప్పట్లేదు ఆయన సమాధానం చెప్పకపోతే అతడు నోరు తెరిచి మాట్లాడకపోతే ఈ రెస్టారెంట్ ఉండే ఆ రిబేరర్ కి అతడు ఏం తినాలనుకుంటున్నాడు అతడు ఎందుకు వచ్చాడు ఎలా అర్థమవుతుంది అతను మాట్లాడితేనే కదా అతడు ఏం తినాలనుకుంటున్నాడు అతడు వెజ్ తింటాడు నాన్ వెజ్ తింటాడు అసలు ఏం తింటాడు ఎందుకు వచ్చాడు రెస్టారెంట్ కి మాట్లాడితేనే కదా తెలుస్తుంది ఉదాహరణకి మనం ఇంట్లోనే ఉంటాం మన ఇంటికి ఒక కొత్త స్ట్రేంజర్ వచ్చారు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు తలుపు తిట్టాడు తలుపు దగ్గర నుంచున్నాడు మనం వెళ్ళాము తలుపు తీసాము అతను అడుగుతున్నాము ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఏ పని మీద వచ్చావు అని అడుగుతూ ఉంటే అతను సమాధానం చెప్పట్లేదు మరి మనకు ఎలా అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వచ్చాడు ఏ ఉద్దేశంతో వచ్చాడు అని మనకు ఎలా తెలుస్తుంది ఆ వ్యక్తి మాట్లాడితేనే తెలుస్తుంది తప్ప ఆ వ్యక్తి చెప్తేనే తెలుస్తుంది తప్ప అంతవరకు మనకు తెలియదు అంటే నేనేం చెప్తున్నానంటే ఒక వ్యక్తి మాట్లాడితే గాని అతని హృదయంలో ఉన్నటువంటి హావభావాలు మనకు తెలియవు ఒక వ్యక్తి మాట్లాడితే తప్ప అతని ఆలోచనలు ఏంటో అతని మనసు ఏంటో మనకి అర్థం కాదు అదే ప్రభు లూకాస్ వార్త ఆరో అధ్యాయము నలభై ఐదో మన ప్రభు చెప్పిండే ప్రభు ఏమని సజ్జనుడు తన హృదయము ను మంచి ధననిధిలో నుండి సద్విషయంలోనూ బయటకు తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధి నుండి దుర్విషయంలోను బయటకు తెచ్చును హృదయము నిండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడను అని చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడను అతడి హృదయంలో ఏదైతే ఉంటదో అతడి హృదయంలో ఏదైతే ఆలోచిస్తాడో అదే బయటకు మాట్లాడతాడు తప్ప వేరేది మాట్లాడాడు ఈరోజు మనుషులు చాలా తెలివి ఆ ఒక ఉంది ఈ లోకంలో ఏంటిదంటది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తారని అంటే ఒక చిన్న మాట జాలు మీ జీవితం మొత్తం చెప్పేస్తారు ఒక్కసేపు సంభాషణ చాలు వాళ్ళు మొత్తం వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పరిస్థితులు మొత్తం అర్థమైపోతాయి అంటే హృదయంలో ఏముందో మాటల్లో తెలిసిపోతా ఉంటుంది అదే చెప్తున్నాడు హృదయంలో ఏముందో వాళ్ళు మాట్లాడితే అర్థమైపోతుంది మాట్లాడినంత వరకు మనం మంచోళ్ళు అనుకుంటాం ఒక వ్యక్తి చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాడు చాలా మంచోడు గొప్పవాడు మంచి వ్యక్తి అనుకుంటాం అతను మాట్లాడితేనే కదా తెలిసేది అతను చదువుకున్నవాడు చదువుకునేవాడు అతను మర్యాదస్తుడు అమర్యాదస్తుడు మంచి మాటలు మాట్లాడతాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు అతను మాట్లాడితేనే తెలుస్తుంది ఒట్టిగా చూస్తే అర్థం కాదున్నట్టు అంటే నేనేం చెప్తున్నానంటే దావీదికి దేవుని విషయాలు దేవుడు మా పట్ల నువ్వు అనేకమైన తలంపులు కలిగి ఉన్నావు అవి లెక్కలకు మించి ఉన్నావు అనే విషయాన్ని ఎలా తెలుసుకోగలిగిండు అనంటే దేవుడు చెబితే తప్ప అతడికి అర్థం కాదు దేవుడు మాట్లాడితే తప్ప అతనికి అర్థం కాదు దేవుడు కలిగిన తలంపుల్ని దేవుడు లెక్కకు లెక్కకు మించి విస్తారముగా ఉన్నాయనే విషయాన్ని దావిది ఎలా గ్రహించగలిగాడు అనంటే దేవుని మాటలను బట్టి దేవుడు అతనితో మాట్లాడాడు కాబట్టి దేవుని యొక్క హృదయం ఏందో దేవుడు తన భక్తుల పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలుగున్నాడో అనే విషయం దావిదికి అర్థమవుతుంది అంటే ఆయన మాటల్ని పరిశీలించి ఈ మాటలను బట్టి దేవుడు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆలోచనలు చేస్తున్నాడు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నాడు అయన ప్రణాళిక ఏంటనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది ఆయన మాట్లాడితే చాలు తెలిసిపోతుంది ఆయన హృదయంలో ఏముందో మాటలకు హృదయంలో ఉండే దాన్ని బట్టి మాట లోరు అన్నాడు దేవుని మాట కూడా ఆయన హృదయంలో నుంచి వచ్చేదే ఉంటది కదా ఆయన మాటను బట్టి ఆయన హృదయం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు అదే ఇక్కడ దావీదు అంటున్నాడు ఆయన మాటలు దావీదు గ్రహించాడు కాబట్టి ఆయన మాటలు దావీదు గుర్తెరిగాడు కాబట్టి విన్నాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు కాబట్టి దేవుని హృదయాన్ని దావీదు ఎరిగాడు కాబట్టి అప్పు అందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాడు దావీదు లేకపోతే అని దేవుణ్ణి గొప్పగా పూజించడం లేదు లేకపోతే దేవుణ్ణి ఏదో గొప్ప చేయాలని చెప్పడం లేదా దేవుని యొక్క హృదయాన్ని నిజంగా ఎరిగాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు యథార్థంగా చెప్తున్నాడు దేవుని యొక్క మాటని దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు నువ్వు నా పట్ల బహు తలవిస్త తలంపులు కలుగున్నావు బహు విస్తారమైన తలంపులు కలుగున్నావు అని యోభక్తుడు చెప్తాడు యోబు గ్రంథము ముప్పై మూడు అధ్యాయం ఇరవై రెండో వచనంలో యోగు గ్రంథం ముప్పై అధ్యాయం రెండు మూడు వచనంలో ఇదిగో నేను మాట్లాడను ఆరంభించి నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవుల జ్ఞానములు యథార్థముగా పలుకును అని చెప్తున్నాడు నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి అని చెప్తున్నాడు అంటే మాటలే చెప్పేస్తే ఎంత యథార్థమంతుడు ఇంత చెప్పుకున్నదే కాబట్టి దేవుని యొక్క మాటలు నా వీధు అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుని యొక్క తలంపుల్ని ఆయన ఎరగగలిగాడు దేవుని యొక్క హృదయాన్ని ఆయన ఎరగగలిగాడు లేకపోతే ఎరగలేడు ఈరోజు చాలా మంది దేవునికి అవిధేత చూపించడానికి దేవునితో నిలవలేకపోవడానికి దేవునితో కలిసి కొనసాగలేకపోవడానికి విశ్వాస జీవితంలో పడడము లేయడము పడడం లేయడము స్థిరంగా ఉండకపోవడానికి దేవుని అర్థం చేసుకోకపోవడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోవడానికి కారణం ఏంటిదంటే దేవుని మనస్సును తెలుసుకోలేకపోవడం దేవుని మనసు ఎటువంటిది దేవుడు ఏమి కోరుకుంటున్నాడు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఎరగకనే తెలుసుకోలేకనే చాలా మంది తప్పిపోతున్నారు చాలా మంది పడిపోతున్నారు చాలా మంది స్థిరంగా లేరు చేస్తున్నారు కొంతమంది కానీ అవి సొంత తలంపులు సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలే తప్ప దేవుని కార్యాలు కావు దేవుని తలంపులు కావు ఎప్పుడు మనకు నిజంగా దేవుని మనసు అర్థమవుతుంది అంటే ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మాటలోని ఆంతర్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆయన మాటలు మనం నెమరు వేసుకుంటున్నప్పుడు ఆయన మాటల్ని నిశ్చితంగా పరిశీలించినప్పుడేం మనకు అర్థమవుతాయి లేకపోతే అర్థం కావు చూడండి దేవుడు అంటాడు యశగ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని యశగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది నీ నీతి సముద్ర తరంగముల వలన నీ సంతానము ఇసుక విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు దేవుడు చెప్తున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని నీ విమోచకుడు నిన్ను విమోచించిన వాడు పరిశుద్ధుడైన దేవుడు యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు ఏమని నీకు మేలు కలగాలంటే నీకు ప్రయోజనం కలగాలంటే నీ దేవుడైన యహోవా నేనే నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన నే త్రోవలో నేనే నేను నడిపిస్తాను నువ్వేమీ కొత్తగా చెప్పక్కర్లేదు నీవేమీ కొత్తగా నువ్వు నేర్చుకోనక్కర్లేదు నేనే నీకు ఉపదేశం చేస్తాను నేను చెప్తాను నీకు నా మాటలే నేను చెప్తాను నువ్వు ఏ త్రోవలో నడవాలో నేను నడిపిస్తాను నువ్వు కాదు నడవాల్సింది నువ్వు కాదు నడిపించాల్సింది నీ తలంపులు నాకు అక్కర్లేదు నేను నీకు బోధిస్తాను నేను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన త్రోవను నువ్వు ఏ మార్గంలో నడవాలో నాకు తెలుసు నీ పట్ల బహు విస్తారమైన తలంపులు నేను కలుగున్నాను ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ మాటలు నీకు ఏం కావాలో నీకు ఏ మాటలు కావాలో నేనే ఉపదేశం చేస్తాను నేనే నడిపిస్తాను నువ్వేం చేయాలా నీవు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేను ఎంతో కోరుతున్నాను దేవుడు కోరుకుంటున్నా దేవుడు ఒకటే మాట కోరుకుంటున్నాడు ఏమని నా ఆజ్ఞలు ఆలకించినవు చాలు అదే నేను కోరుకునేది నీ నుంచి అడగట్లేదు నేను నా మాటలు నువ్వు వింటే నా మనసు ఏదో నీకు అర్థమవుతుంది నా మాటలు నీ వింటే నేనేం చేయాలనుకుంటున్నాను నీకు అర్థమవుతుంది నా మాటలు నీ వింటే దాన్ని అర్థం చేసుకుంటే నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు లేదంటే నువ్వు నెరవేర్చలేవు నా హృదయం నువ్వు ఎరగలేవు నా మనసు నువ్వు ఎరగలేవు నువ్వు ఎట్లా కొరకు జీవించగలవు నువ్వు ఎట్లా నన్ను నా మాటలు విను ఫస్ట్ అని చెప్పి చెప్తున్నాడు నేను నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడిపించాల్సిన త్రమంలో నేనే నడిపిస్తాను నువ్వు చేయాల్సింది ఏంటిదంటే నా మాటలు విను నా మాటలు వింటేనే నువ్వు గ్రహించగలవు లేకపోతే గ్రహించలేవు నువ్వు నా మాటలు వింటేనే అప్పుడు ఏమన్నాడు నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండను నీ క్షేమం ఎలా ఉంటదంట నది వలె ఉంటదంట నీ నీతి సముద్ర తరంగముల ఉంటది నీ సంతానము ఇసుక విస్తారమగును నీ సంతానం ఎలా అవుతుంది ఇసుకలోని రేణువులు మనం లెక్క లెక్క లెక్క అంత విస్తారంగా దేవుడు చేస్తున్నట్టు నీ గర్భఫలము దాని రేణువుల వలె నీ నుంచి వచ్చే నీ గర్భఫలం నుంచి వచ్చే వాళ్ళు నీ సంతానం విస్కలవలే విస్తారం అయితే నీ గర్భఫలం నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ రేణువులు విస్తరిస్తాయి వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు ఈ మాట మనం అర్థం చేసుకోవాలా నీ సంతానము అనంటే ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలా శారీరకంగానూ అర్థం చేసుకోవాల ఇక్కడ ఆత్మీయంగా ఈరోజు మనం ఆత్మీయమైన పరిచర్లో ఉన్నాం కదా ఆత్మీయంగానే మనం అర్థం చేసుకోవాలి మనందరం పరిచర్ చేసేవాళ్ళం మరి మన పరిచర్య విస్తరించాలి అనంటే అని చెప్తున్నాడు నీ సంతానము ఇసుక వల్లే విస్తారం అవ్వాలి అని అంటే ఏం చేయాల మనం మనం ఏం చేయాల దేవుని మాట వినాలా దేవుని మాటకు లోబడాల అని చెప్తున్నాడు నా మాటలు విన ఆలకింపవలన ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను నేను ఎంతో అడుగుతున్నాను నువ్వు నా మాట వింటేనే నువ్వు నేను ఉపదేశం వింటావు నేను చూపించే త్రోవలో నడుస్తావు అప్పుడే నువ్వు విస్తరిస్తావు నీ సంతానం అని అంటే నువ్వు ఆత్మీయంగా ఎంతో మందిని కనగలవు నువ్వు ఆత్మీయంగా ఎంతో కనగలవు వాళ్ళందరిని ఎలా కనగలుగుతావు వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదంటే దేవుడు వారిని పట్టుకొని ఉంటాడు సత్యంలోనికి వాళ్ళు నడిపించలేదు దేవుని మనస్సు నడితే మన సత్యాన్ని తెలుసుకుంటాం దేవుని మాటను తెలుసుకుంటాం దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్కు తెలుసుకుంటాం ఆ మాటనే మన సంతానానికి తెలియజేస్తాం ఆ మాటనే మన సంతానానికి ఇస్తాం ఇది దేవుడు ఇది దేవుని పరిస్థితి ఇది దేవుని యొక్క హృదయ స్థితి ఏ రీతిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు ఆయన మహిం పొందుతాడని మనం మనం ఎరిగితే మనం ముందర చెప్పగలం మనమే ఎరగకపోతే మన సంతానం కూడా ఎరగలేరు అన్నట్టు మనకు తెలియని మన పిల్లలకు మనమేం చెప్తాం మనకు తెలియని విషయము మనకే తెలియదు మనమే నేర్చుకోలేదు మరి వాళ్ళకి ఏం చెప్తాం మనం చెప్పలేము కాబట్టి మనం దేవుని మాట వినాలి దేవుని మాట వింటే మనం కనే సంతానం అది విస్తరిస్తుంది అది ఎప్పటికీ ని కొట్టివేయబడదు మరవబడదు అంటే వాళ్ళు సత్యంలో స్థిరపడతారన్నట్టు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ఉపదేశం విను నేను నేను నువ్వు మార్గంలో నడవాలో నడిపిస్తాను కాబట్టి నాకు లోబడు నా మాట విను అదే నేను నిన్న కోరుకుంటున్నది ఇక నేనేం కోరుకోవడం లేదు నాకు సంపూర్ణ విధేయతలు చూపించు నా మాటలు వింటేనే నీకు అర్థమవుతాయి లేకపోతే అర్థం కాదు నీకు అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి మనమంతా కూడా ఆయన మాట వినడానికి ప్రయాసపడాలా ఆయన మాట వినడానికి వెగిరపడాల ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి పుట్టిగా విని వెళ్ళిపోకూడదు ఆయన మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి ఏంది ప్రభు ఈ మాట చెప్పిండంటే ఎందుకు చెప్పాడు ఆయన ఏముంది ఆయన ఉద్దేశం ఏంటిది ఆయన హృదయం ఏంటిది ఆయన స్థితిగతి ఏంటిది అనేది అది లోతుగా పరిశీలించినప్పుడు దేవుని యొక్క హృదయం మనకు బయటపడుతుంది మనకు అర్థం అవుతుంది ప్రభు ఎందుకు చేశాడా ఎందుకు చేశాడా ఇదా ఆయన ప్రేమ అని చెప్పి మనకు అర్థమైతే మనం ఆయనతో ఉండగలం అన్నట్టు చూడండి ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే ఉట్టిగానే ప్రేమించలేం ఈ లోకంలో ఉంటుంది అంతా లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అన్నదంతా అదంతా మోసం తప్ప శరీర వ్యామోహం తప్ప అట్రాక్షన్ తప్ప అదేమి నిజం కాదు నిజంగా ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తాము అనంటే ఆ వ్యక్తిని మనస్సు ఎరిగినప్పుడు ఆ వ్యక్తిని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఉండే ఆలోచనలు ఎరిగినప్పుడు అవన్నీ మనకు నచ్చితేనే నిజంగా ప్రేమిస్తాం అవన్నీ ఏవి తెలియకుండా మనం ఏదైతే నమ్మి ప్రేమిస్తామో అది ఒక రోజు అబద్ధం అని తెలిసిందనుకోండి ఈ రోజు నేను పైకి నట్ నన్ను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు నేను వాళ్ళకి ఏం చేస్తున్నాను అన్ని పైపైనే చూపిస్తున్నాను నా హృదయం చెప్పట్లా పై యాక్టింగ్ చేసి చూపించేస్తా ఉన్నా అమ్మో ఇది నిజమే అమ్మో ఇతను చాలా మంచివాడు ఇతను చేసే క్రియలు బాగున్నాయి ఇతను మాట్లాడే మాటలు బాగున్నాయి అని చెప్పి నన్ను ప్రేమిస్తుంది నన్ను ప్రేమిస్తాడు ఆ వ్యక్తి ప్రేమించిన తర్వాత ఒకరోజు నా హృదయం బయటపడితే నేను చేసింది అంత నటనని సహించలేడు ఉండలేడు నిలబడలేడు ప్రేమించలేడు ఆ ప్రేమ మొద్దుపటి ప్రేమ చూపించలేడు ఇదంతా అబద్ధం వేషధారణ మోసం అని చెప్పి ఛేదరించుకుంటాడు అసహించుకుంటాడు తప్ప నిలబడలేడు ఆ సంబంధం ఆ ప్రేమ అనేది కొనసాగదు నిజంగా హృదయంతరంగాలు ఎరిగి ప్రేమిస్తే ఆ ప్రేమలో ఎవ్వరు కూడా ఉంచి అదే యేసు అంటాడు యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై యేసు ఒకడు నన్ను ప్రేమించినటలా వాడు నా మాట గైకోను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యొద్ నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే యశు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని ఒకడు నన్ను ప్రేమిస్తేనే నా మాట వింటాడు ఒకడు నన్ను ప్రేమిస్తేనే నా మాట వింటాడు అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి నివాసము చేతుము ఆయన ప్రేమించాలంటే ఆయన మాట వినాలా ఆయన మాట విన్నవాడే ప్రేమించినట్టు లేకపోతే ఎవరు ప్రేమించలేదన్నట్టు ఆయన మాట విని అనే చెప్తున్నాడు నన్ను ప్రేమింపని నా మాట గైకోరడు మీరు వినుచున్న నా మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రివే చూడండి యేసు ప్రభు తండ్రి యొక్క హృదయాన్ని ఎలిగిన ఎరిగినవాడు తండ్రి అన్నీ తెలుసుకున్నవాడు కాబట్టి ఆయన హృదయంలో ఉండేవే తీసుకొచ్చి చెప్తున్నాడు మనకి ఆయన ఎరిగిన వాడు ఆ మాటలోనే వాడు కాబట్టి ఆ మాటలే చెప్తున్నాడు మనకి ఆయన స్థిరంగా ఉన్నాడు యేసుప్రభు ఆయన మాటలు విన్న మనము ఆయన ప్రేమించిన మనము మనము స్థిరంగా ఉంటాం ఎందుకు యేసు ప్రభు ద్వారా వచ్చిన మాట ఎక్కడిది తండ్రి దగ్గరది ఇంతకు అదే కదా చెప్పు నేను నీకు ఉపదేశం చేస్తాను అప్పుడు నువ్వు వినాలని కోరుతున్నాను తర్వాత ఏం చెప్పాడు ఆయన నీ సంతానం ఇసుకురైన వల్ల వరు వారి నామం మరవబడదు కొట్టివేయబడదు ఎందుకు అని అంటే నువ్వు ఆయన మాట విన్నావు ఆ మాటనే నీ బిడ్డలకి ఇచ్చావు నీ సంతానానికి ఇచ్చావు వాళ్ళు అదే మాట అదే చేస్తారు నువ్వు తండ్రి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన నీ బిడ్డలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన అంటే ఏం చెప్తున్నాడంటే ప్రేమించాలంటే ఆయన మాట వినాలా మనం క్షేమాభివృద్ధి పొందాలంటే ఆయన మాట వినాలా మనము విస్తరించాలంటే ఆయన మాట వినాలా ఆయన మాట వినకపోతే మనం ఏమీ చేయలేం ఆయన మనసు అర్థం కాదు మనం ఏదేదో చేయొచ్చు కానీ దానికి అంగీకారమో కాదు మనకు అర్థం కాదు అది తెలుసుకోలేం అది తెలుసుకోకపోతే మనం ఏమీ చేయలేం కీర్తనల గ్రంథం అదే ఆయన ఎట్లా దావిదు భక్తుడు నీ తలంపులు బాగు విస్తారములు అవి చెప్పాలనుకుంటే లెక్కకు మించో నేను ఎట్లా చెప్పాడు అనంటే అదే కీర్తనల గ్రంథం నలభై అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చిన మనం చదివితే చెప్తాడు చూడండి బలులైనను బలులనైనను నైవేద్యములనైన నీవు కోరుట నీవు నాకు చెవులు నిర్మించి అని చెప్తున్నాడు ఒకటే నీవు బలులు అడగడం లేదు నైవేద్యములు అడగడం లేదు ఏమి ఆయన నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు కవిత భక్తులు చెప్తున్నాడు ఎట్లా దేవుడు తలంపులు దేవుడి యొక్క ఉద్దేశాలను ఎట్లా ఎదిగిండు అవి లెక్కకు మించి ఉన్నావని ఎట్లా తెలుసుకున్నాడంటే బలులు అర్పించి కాదు అర్పణలు అర్పించి కాదు నైవేద్యములు అర్పించి కాదు ఎట్లాగా నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు నువ్వు నాకు చెవులను ఇచ్చావు దహన బోల్లెనను పాప పరిహార బొల్లనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయిబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో చెప్పాడు నువ్వు నాకు చెవులు ఇచ్చావు ఇవి జాలు నీ మాటలు వినడానికి ఇవి వింటే ఇవి చెవులు చెవులు లేకపోతే నేను మాట వినలేదు ఈ చెవులు ఇచ్చావు ప్రభా నాకు ఈ చెవులు నిర్మించావు ఈ చెవులు జాలు నీ మాట నా నా పంపించడానికి ఈ చెవుల్లోకి వెళ్తుంది నా హృదయంలోనికి వెళ్తుంది అదే చెప్తున్నాడు కదా నా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది నా హృదయంలో ఉన్నది ఎందుకని హృదయంలోనికి పంపించాడు దాన్ని అంటే చెవుల దగ్గర మనకు చాలా మంది మాటలు చెవులు కూడా ఆగిపోతాయి అంతమించి లోపల పోవు పోతే జీవితాలు బప్పుడో బాగుపడేటివి చాలా మంది జీవితాలు బాగుపడేటివి అవి లోపల పోవు ఎందుకు పోవు అంటే వినరు అర్థం చేసుకోరు దేవుని ఉద్దేశం తెలవదు అవి హృదయంలోనికి పోయినప్పుడే అక్కడ నిలబడ్డప్పుడే మన జీవితాల కార్యాలు జరుగుతాయి మన జీవితాలు మారుతాయి అదే చెప్తున్నాడు ఆయన నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఎందుకని ఆంతర్యంలోనికి తన హృదయంలోనికి బాగునిచ్చాడంటే విడిచిపెట్టకుండా ఆయన ఉద్దేశములు అంత గొప్పవి కాబట్టి అదేగా చెప్పాడు నీ తలంపులు బహు విస్తారములు అవి లెక్కకు మించున్నాయి అని చెప్పిందుకు చెప్పాడంటే ఇవన్నీ విన్నాడు కాబట్టి చెప్పాడు దేవుని వాక్యాన్ని పరిశీలించాడు కాబట్టి చెప్పాడు లెక్కకు మించిన విస్తారమైన విషయాలు దేవుడు రోజు వచ్చి దాని దగ్గర కూర్చొని క్లాసులు తీసుకొని చెప్పాడా రోజు గంట క్లాస్ తీసుకొని చెప్పాడా దేవుడు చెప్పలేదు దేవుని మాట ఒక్కొక్క మాట లోతుగా ధ్యానించే కొద్దీ ఆయన హృదయం బయటపడతూ ఉంటారు చూడండి ఒక్క మాట మనం మాట్లాడితే వంద అర్థాలు తీస్తారు ఈ లోకంలో అటువంటిది దేవుడు ఒక మాట చెప్తే దాంట్లో మనం ఆయన హృదయం ఎందుకు గ్రహించలేమా అదే చెప్తున్నాడు ఆయన ఒక్కొక్క మాట ఆయన ఒక్కొక్క ప్రవక్తతో మాట్లాడే మాట కావచ్చు ధర్మశాస్త్రం ఉండేవాడి మాటలు కావచ్చు ప్రతీది అర్థం చేసుకున్నప్పుడు పరిశీలించినప్పుడు దేవుని మనసు అర్థమవుతుంది అప్పుడు దేవుడు ఎటువంటి తలంపులు నా పట్ల కలుగున్నాడు ఎటువంటి ఆలోచనలు నా పట్ల కలుగున్నాడు నేను ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు ఎలా ఉండాలో నేను కోరుకుంటున్నాడు అని చెప్పి తెలుస్తుంది అన్నట్టు అదే చెప్తున్నాడు నీవు నాకు చెవులు నిర్మించవు అవి జాలు నువ్వు నన్ను బలు అడగలేదు నైవేద్యాలు అడగలేదు నువ్వు నాకు చెవులు ఇచ్చావు ఈ చెవులు ఉంటే నీ మాట నేను వినగలను నీ మాట వినడానికి ఎంతో గొప్ప సాధనాన్ని ఇచ్చావు అని చెప్పి చెప్తున్నాడు దేవుని మాట వినకపోతే దేవుని హృదయం అర్థం కాదు చూడండి ఈ రోజు లోపం ఏంటంటే అదే చర్చిల్లో అదే బయట అదే అదే ఏంటిది గంట సేపు ప్రార్థనలో కూర్చోమని చాలా సంతోషంగా కూర్చుంటారు గంట సేపు ఆటలు పాడమనండి చాలా సంతోషంగా వాడతారు వర్షిప్ చేయమనండి చాలా సంతోషంగా వర్షిప్ చేస్తారు ఒక గంట వర్తమానం వినమనండి ఎంతో అల్లాడిపోతారు రెండు గంటల వాక్యం ఇంకా అయిపోతారు ఇంకా అంటే రకరకాల ఆలోచనలు రకరకాల పలంపులు రకరకాల మళ్ళీ ఆ వాక్యంలో వాక్యంలో లేనిపోనివన్నీ తీసుకొచ్చి కథలు చెప్పి పిట్ట కథలు చెప్పి ఎంటర్టైన్మెంట్ జోకులు చెప్పి చెప్పండి రెండు గంటలు శ్రద్ధగా వింటారు మళ్ళీ కానీ నిజంగా బైబుల్లో వాక్యాలు నిజంగా బైబుల్లోని మాటలు దేవుని మాటలు చెప్పండి ఎవ్వరూ వినడానికి సిద్ధపడరు ఇష్టపడరు పైకి వింటున్నా లోపలేదో అసహనం ఇంకెంతసేపు చెప్తాడు ఇంకెంతసేపు చెప్తాడు ఇంకెంతసేపు చెప్తాడు ముగిస్తే బాగుండి ముగిస్తే బాగుండి ఇది ఈ రోజు మనుషుల యొక్క స్థితిగతులు దేవుని మాటలే వినడానికి కష్టంగా ఉన్నప్పుడు ఆయన మనసు మనకెట్లా అర్థమవుతుంది అర్థం కాదు మనం ఎంతైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మరి ఆయన మనసు అర్థం కాకపోతే ఆయనకు తగినట్టుగా మనం ఎప్పుడు ఉండగలము ఎలా ఉండగలము ఉండలేము కాబట్టి ఆయన నా ప్రభు నేను నీవు నా ఆజ్ఞలు ఆలక్కింపవల్నని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఏది మనుషుల నుంచి ఆయన ఆశించేదంటే మన నైవేద్యాలు అడగలేదు మన బలు అని అడగలేదు నడుగుతుందల్లా నా మాట విను అని అంటున్నాడు నేను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు మనం ప్రయాసపడుతుంది దేవుని దగ్గర ప్రభు నేను ఇది చేయాలా నేను అది చేయాల నేను అలా ఉండాల నేను ఇలా నాకు ఇది కావాలి అది కావాలని మనం అడుగుతాం ప్రభు అంటున్నాడు నా మాట విను నువ్వు ఏ మార్గంలో పోవాలో నాకు తెలుసు నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు నీకు ఏం బోధించాలో నాకు తెలుసు అంటున్నాడు చూడండి మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకు ఎంత తేడా ఉంది మన తలంపులకు ఆయన తలంపులకు ఎంత తేడా ఉందో చూడండి మనం పోయి ఏడుస్తాం ఆయన దగ్గర మనం పోయి ఆయన గోజారుతాం ప్రభా ఏంటి నా పరిస్థితి నేను నా పరిస్థితి ఎలా అయిపోయింది అలా అయిపోయింది నువ్వు బహు దుఃఖపడతా ఉంటాం ప్రభు బాధపడుతున్నటువంటి దుఃఖాలను చూస్తే ఎందుకనంటే నేను ఇది చూడలేదు అనుకుంటున్నారా నేను పట్టించుకోలేదు ఎప్పుడు మనం ధైర్యంగా నిలబడగలం అంటే ప్రభు యొక్క హృదయాన్ని తెలిసినప్పుడు చూడండి కీర్తనల గ్రంథంలో అని కీర్తనల గ్రంథం ఎనభై అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలలో కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయము పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినలో అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అంటా ప్రబోధేగా చెప్పాడు నేను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తానని చెప్పాడు ప్రబోధ చెప్పాడు కాబట్టి నా ఆజ్ఞలు నీవు వినాలని ఎంతో వింటున్నాను అలా నువ్వు వింటే ఏమవుతుంది చెప్తున్నాడు చూడండి అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా అంటే ఆయన చేసిన ఉపదేశాన్ని వింటే ఇస్రాయేల్ నా మార్గమును అనుసరించి నడిచిన ఎడలా ఆయన చెప్పే ఉపదేశాన్ని వింటే ఆయన నడిపించిన త్రోవలు నడిస్తే ఇంత చెప్పాడు కదా నేను నడిపిస్తాను నేను చెప్తానని అదే ఇక్కడ చెప్తున్నాడు అలా వింటే ఆయన చెప్పిన మాటలు వింటే ఆయన చూపించిన త్రోవలు నడిస్తే ఏమవుద్దంట ఎంత మేలు ఎంత మేలు ఎంతో మేలు అది ఎంతో దీవెన ఎంతో ఆశీర్వాదం అది ఎంతో రక్షణ అది ఎంతో గొప్ప బహుమతి మనకి ఎంత మేలు చెప్తున్నాడు చూడండి అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరక్కుదును వారి విరోధులను కుట్టుదును ఆయన మార్గంలో నడిస్తే ఆయన మాట వింటే ప్రభు చెప్తున్నాడు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరక్కుదును ఏం చేస్తారంట మన శత్రువుల్ని అనగదొరుక్కుతాడంట ఆయన మాట విని దగ్గరికి వస్తే వేగిరమే వాటికి మన మీద అధికారం లేదు మనకు మనుషులెవరు శత్రువులు కాదు మనకు తెలుసు ఆ సత్యం దేవుడు మనకి ఎప్పుడో బయలుపే మనుషులతో కాదు మన పోరాటం మన ఆత్మీయ జీవితంలో పోయేటప్పుడు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రభు పరిచరలో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు మనుషులు టార్గెట్ కాదని మనకు తెలుసు మనకు పరిచయకు అడ్డగించే వాళ్ళు కావచ్చు లేకపోతే అడ్డగించే వాళ్ళు కావచ్చు నీ అర్హత ఏంది నీ క్వాలిఫికేషన్ చెప్పేవాళ్ళు కావచ్చు మనకు వ్యతిరేకంగా లేచే వాళ్ళు ఎవరైనా కావచ్చు శత్రువు అంటే ఎవరు మన ఎదుగుదలను కోరుకో మన ఎదుగుదలను మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాడు మన మేలును చూసి ఓర్చుకోలేని వాడు మన ఎదుగుతుంటే లేకపోతే మనం బాగుంటే చూసి తట్టుకోలేని వాడు మన నాశనాన్ని కోరుకునేవాడు అనట మనం ఆ నాశనాన్ని కోరేవారు మనుషుల్లో చాలా మంది ఉంటారు కానీ ఆ మనుషుల్లో ఉన్నది ఆ కాదని మనకు తెలుసు ఆ దురాత్మ ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు అప్పుడు నేను వేగిడమే వారి శత్రువులను అన్నగ ఆయన మార్గంలో నడుస్తుంటే శత్రువులు వస్తే ఏమవుతాయంట అనగదొక్కుతాను నేను అంటున్నాడు అణిచివేస్తానని చెప్తున్నాడు వారి విరోధులను కొట్టుదును ప్రభు అనగదొక్కిన తర్వాత ప్రభు కొట్టిన తర్వాత ఏది మన దగ్గరికి రాగలదు ఏది మన దగ్గరికి రాలేదు ప్రభు అదే చెప్తున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నీ శత్రువులను అనగదొక్కుతానంటున్నాడు వారిని వేధులను కొట్టుదును అని చెప్తున్నాడు ఎప్పుడు ఆయన చేసిన ఉపదేశం విని ఆయన చూపిన త్రోవలో నడిస్తే ప్రభు చెప్తున్నాడు వాళ్ళ శత్రువులు వాళ్ళ దగ్గరికి రాలేరు వాళ్ళని లేయలేరు అనగదొక్కుతాను నేను వాళ్ళని కొడతానంటున్నాడు యోహో వారిని ద్వేషించు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును దేవుని ద్వేషించే వారంతా ఏమవుతారంట లొంగిపోతారంట వచ్చి వాళ్ళు మనల్ని ద్వేషించాలంటే మన దేవుణ్ణి ద్వేషించినట్టే నా సేవకుడిని ముట్టిన నా కలుగుడ్డును ముట్టిన దాంతో సమానమని చెప్పాడు ప్రభు దేవుడు చెప్తున్నాడు యహో వారిని ద్వేషించి వారు వారికి లొంగుతారు వారి కాలము శాశ్వతముగా ఉంటది శాశ్వతంగా వారికి దీర్ఘాయు ఉంది నిత్య ఉంది వాళ్ళ ఆయుష్ను ఎవ్వరు కూడా తీసుకోలేరు వారి కాలాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు నేను వారి పక్షంగా ఉన్నాను వారి శత్రువులు అణచివేసేవాడిని నేనే వాళ్ళని కొట్టేవాడిని నేనే వాళ్ళ యొక్క నన్ను ద్వేషించే వాళ్ళకు లొంగు వాళ్ళు చేసేది నేనే వారి కాలం ఏమవుతుందంట శాశ్వతంగా ఉంటదంట ఎవరు కొట్టివయలేరు తర్వాత చెప్తున్నాడు ప్రభు అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదను కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అతి శ్రేష్టమైన గోధుమలు అంటే ఈ లోకంలో ఆహారం కావచ్చు అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను శ్రేష్టమైన వాటినిచ్చి నేను వాటిని వాళ్ళని పోషిస్తానని చెప్తున్నాడు అతి శ్రేష్టమైనవి శ్రేష్టమైనవి కూడా కావు అతి శ్రేష్టమైనవి చాలా గొప్ప విస్తానం అంటున్నాడు ప్రభు కొండ తేనెతో నేను తృప్తి పరుస్తాను లోకంలో చాలా రకాల తేనెలు ఉంటాయి అన్నిటికంటే బాగా టేస్ట్గా ఉండేది కొండ తేనె అంటే దాని అర్థము అదేంతో శ్రేష్టమైంది మేలు అన్నిటికల్లా మేలు రకమైంది అన్నట్టు ఫస్ట్ గ్రేడ్ అదే చెప్తున్నాడు ప్రభు నీకు ఇచ్చేది ఏదైనా కూడా నువ్వు కలిగి ఏదైనా కూడా అది శ్రేష్టమైనదై ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మూడు రకాలు విన విషయాలు చెప్తున్నాడు మనకు రక్షణ ఉంది మన ఆయుష్కాలము పెరుగుతుంది మనకు ఇచ్చేటువంటి ఆ శారీరక ఆహారం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రభు ఇచ్చేది ఏదైనా కానీ ఆయన పోషించే విధానము అతి శ్రేష్టమైన విధానంతో దేవుడు మనల్ని పోషిస్తానని చెప్తున్నాడు ఎప్పుడు అయ్యో నా ప్రజలు నా మాట వినిన గడలా ఇస్రాయేల్ నా మార్గములను అనుసరించి నడిచిన గడలా ఎంత మేలు ఎంత మేలు ప్రభువే చెప్తున్నాడు ఎంత మేలు ఇంతాకదే ప్రభు చెప్పాడు యశగ్రంథంలో నీవు నా ఆజ్ఞలో ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను కాబట్టి ఆయన ఆశించేది చూడండి మాటలు చెప్తున్నాయి నువ్వు నా మాట వింటే నువ్వు నా మనసును అర్థం చేసుకుంటావు నువ్వు నా మాట వింటే నా చిత్తాన్ని నెరవేరుస్తావు నువ్వు నా మాట వింటే నన్ను ప్రేమిస్తావు నా కొరకే జీవిస్తావు నా కొరకే ప్రయాసపడతావు నా కొరకే నువ్వు సమస్తాన్ని త్యాగం చేసుకుంటావు ను నా కొరకు నిలబడ్డావు కాబట్టి అప్పుడు నేను నీ కొరకు నిలబడతాను అదే ప్రభు చెప్తున్నాడు ను నా కొరకు నిలబడతావు కాబట్టి నేను నీ కొరకు నిలబడతాను నీ శత్రువులను అనగదొక్కుతాను నీవు నీకు అడ్డుగా వచ్చేది ఏది కూడా నీ ముందు నిలబడదు నీ కాలాన్ని ఎవడు శాశ్వతంగా ఉంటావు అదే రీతిలో చెప్తున్నాడు శ్రేష్టమైనవి అతి శ్రేష్టమైన విచ్చి పోషిస్తానని చెప్తున్నాడు ఎప్పుడు నా మాట వింటే నన్ను ప్రేమిస్తే నా చిత్తాన్ని గైకుంటే నన్ను గనపరిచిన నేను గనపరుతానని ప్రభు ఉట్టిగానే చెప్పలేదు నోటి మాట కాదది మనం మాటలిచ్చి మర్చిపోతాం చెప్పి మర్చిపోతాం దేవుడు మర్చిపోయేవాడు కాదు ఆకాశ భూములు గతించిపోని ఏమైనా అయిపోయి ఆయన మాట ఇచ్చాడంటే జరుగుతుంది అదే చెప్తున్నాడు నన్ను ఘనపరిచిన నేను ఘనపరుస్తానని ప్రభు చెప్పాడు నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడినని చెప్పాడు మీ లోకపు తల్లిదండ్రులు అయ్యుండి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచివులు ఇయని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయంగా మరి మంచి ఇవన్న ఇచ్చినని చెప్పాడు రభు యొక్క హృదయం అది రభు యొక్క గుణగణం అది నా ఎందు నిలిచుండే మీ ఎందు నేను నిలిచి ఉంటాను మీరు ఫలిస్తారు ఎవడు నా ఎందు నిలిచి వాని ఎందు నేను నిలిచిందును వాడు బహుగా ఫలిస్తాడు నా మాటలు మీ ఎడలా నిలిచి నేను మీ ఎందు నిలిచిందును నీకు ఏది ఇష్టమో అడుగుడి అప్పుడు నేను నీకు అనుగ్రహిస్తాను మీరు బహుగా ఫలించటం నా తండ్రి మహింపరచబడునని చెప్పాడు ఎప్పుడు దేవుడు మనతో నిలిచుంటాడు ఇంకా మనం చదివాం కదే హాని స్వార్తలో నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞానికి అయిపోన్నాను అప్పుడు నేను తండ్రి వచ్చి వాని యుద్ధ వాని యుద్ధ నివాసము చేత ఆయన మాట వినాలి అదే సేమ్ ఆయన మన దగ్గర నిలిచి మనం ఆయన దగ్గర నిల్చున్నామంటే దాని కారణం ఆయన మాట వింటేనే మనం నిల్చుండగలం ఆయన హృదయాన్ని అర్థం చేసుకుంటేనే నిలిచి లేకపోతే ఉండలేం ఇష్టం లేని వ్యక్తితో కలిసి ఉండడము కలిసి మాట్లాడము కలిసి తిరగడము అది బహు భయంకరం చాలా కఠినం మనం తట్టుకోలేం ఆ వ్యక్తి స్పర్శ కూడా మనం తట్టుకోలేము అంత ఒక ఇష్టం లేని వ్యక్తితో మరి చూడండి ప్రభు దగ్గర నిలిచి ఉండాలంటే మనం ఆయన ఎలా నిలిచి ఎలా ఇంత ఉండగలం ఎలా ఇంత సహవాసం చేయగలం కాబట్టి ఆయనతో నిలిచి ఉండాలి అంటే మనం మాట వినాలి ఆయన అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమించాలి కాబట్టి ఆయన మాట వినే వరంగా ఉండాలని ప్రభు మనలో కోరుతున్నాడు చూడండి ఈ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో భక్తుడు రాస్తున్నాడు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచము ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు నీవిచ్చిన వాక్యము మనుషుల్లో ఏం పుట్టిస్తుందంట భయాన్ని పుట్టిస్తుందంట ఆ వాక్యం వింటే చాలు మనుషుల్లో భయం వస్తుంది ఎందుకు ఆ వాక్యం ఎవరిది దేవుని మాట ఏ దేవుని మాట ఆకాశ మహాకాశములు సృష్టించిన వాడు భూమి ఆకాశంలో కలుగు చేసిన వాడు సమస్త సృష్టికి ఆది సంభూతుడు సమస్తాన్ని నిర్వహించేవాడు ఆ దేవుని మాట ఏ దేవుడైతే మనం నిర్మించాడో ఆ దేవుని మాట మనం మరణిస్తే ఏ దేవుని దగ్గరికి అయితే వెళ్ళాలో ఆ దేవుని మాటే చెప్తున్నాడు ఆ మాటే మనుషులలో భయాన్ని పుట్టిస్తాయి ఎందుకు ఈయనే నాకు ఇచ్చింది ఈయనే కథ ఈ లోకంలోనే తీసుకొచ్చింది మరి ఈ మాట పొక్ చొప్పున నేను లేనే ఈ మాట చొప్పు నేను లేని దగ్గరగా నేను లేనే ఆయనకి ఇష్టంగా నేను లేనే అని చెప్పి మనుషుల్లో భయాన్ని బుట్టిస్తది ఆ మాట వింటే కాబట్టి మనుషుల్లో భయం పుట్టించాలంటే ఏవో పుట్టించవు దేవుని మాటే భయాన్ని మనుషుల్లో భయాన్ని పుట్టిస్తాది తప్ప ఏది బుట్టవు ఏది పుట్టించదు భయం మనుషులకి చూడండి అనారోగ్యాలు వస్తున్నాయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తాగుతావు తాగొద్దు అని అంటే వాళ్ళు భయపడతారా అనారోగ్యం వస్తుంది లివర్ పాడైతుంది తాగొద్దంటే వింటారా ఈ తప్పు ఈ పని చేయొద్దంటే వింటారా వినరు ఎందుకు అది ఏదో చిన్న మాటే అనుకుంటారు ఏముంది నాకే కదా ఇబ్బంది అనుకుంటారు కానీ ఇక్కడ చెప్తున్నాడు నీవిచ్చిన వాక్యము ఎవరు ఇచ్చింది దేవుడు ఆయన మాట వింటేనే భయం డాక్టర్ చెప్పిండే కదా ఏమవుతుంది లేదు మీ చెప్తే నేను వినాలనా అనే ఇదిగా ఉంటుంది నాతో కదా నాకంటే కింద కదా నాకంటే పైన కదా వీళ్ళ మాటలు నేను వినాలన్నా వీళ్ళంతా వీళ్ళ మాటకి వెళ్తే ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అనే విధానంలో ఉంటారన్నట్టు ఎందుకు మాట వినరంటే నేను ఇది కాకపోతే ఇంకో చోటకి వెళ్తానన్నట్టు ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన మాట వనుకు బుట్టిస్తుంది భయం పుట్టిస్తుంది ఎందుకనంటే ఆయన తప్పింకెవరో లేరు మనల్ని రక్షించడానికి ఆయన తప్పి ఎవరు లేరు మనల్ని ఈ లోకంలోనే తీసుకొచ్చింది ఆయనే ఏం చేయాలన్నా ఆయనే చెప్తున్నాడు ఆయనే ఆయన వాక్యమే మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది అదే నూట పంతొమ్మిదో కీర్తనలో యాభయో వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది ఆ వాక్యమే చెప్తున్నాడు నన్ను బ్రతికిచ్చేది ఆ వాక్యమే ఎందుకు దేవుని మాట కాబట్టి నా బాధల్లో అదే నాకు నెమ్మది ఇచ్చేది ఇది మానుషులు మాట కాదు దేవుడిచ్చే మాట కాబట్టి నెమ్మది తర్వాత చెప్తున్నాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నీ వాక్యము వెల్లడి ఒకటి వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను ఏం చెప్తున్నాడు తెలివి లేని వారికి కూడా తెలివి వస్తుందంట చూడండి ఇటన్నిటికీ కారణం ఆయన మాటనే ఆయన ఆయన వాక్యమే భయాన్ని పుట్టిస్తుంది బతికింపజేస్తుంది ఆదరణ ఇస్తుంది అదే రీతిగా తెలివి కలిగిస్తుంది ఇవన్నీ ఆయన మాట వింటేనే కలుగుతాయి లేకపోతే కలగవు ఈ లోకంలో చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు చాలా స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యం వినాలా ఆయన మాట వినాల ఆయన అర్థం చేసుకోవాలి అప్పుడే మనం విశ్వాసంలో స్థిరంగా కొనసాగలం కానీ ఆయన మాటలు వినడానికి మనకు ఓపిక ఉండదు సహనం ఉండదు అదే ఇరిమి ఇరిమ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో నీ క్షేమ నీతో మాట్లాడితే కానీ నేను విననని నీ వంటివి దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడతాడు క్షేమకాలంలో అంటే అన్ని మనకు బాగా అన్ని మంచిగా చేసి మాట్లాడతాడు నీకు మన క్షేమంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం అంత బాగుంది కదా అంత చక్కగా జరుగుతుంది కదా ఎందుకు వినాలే అని అనుకుంటా ఉంటారు అదే చెప్తున్నాడు నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితే ప్రభు ఏమి అసలు హఠాత్తుగా మనకే శ్రమలు తీసుకొచ్చి మాట్లాడు ఆయన ముందుగానే మాట్లాడతాడు కానీ నువ్వు వినలే తర్వాత ఏం చెప్తున్నాడు నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక క్షేమ కాలంలో మాట్లాడాను నువ్వు వినలేదు చిన్నప్పటి నుంచి కూడా నీతో మాట్లాడుతున్నాను కానీ నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు నా బాల్యం నుంచి నా మాట వినకపోవడము నీకు ఒక అలవాటు అయిపోయింది నీ బాల్యం నుండి నీకు ఒక వాడుక అంటే హాబీ నీకు మాట వినకపోవడం అందుకే ఈరోజు శ్రమలు గుండా పోయితున్నావు అని చెప్పి ఇస్రాయల్ ప్రజలు కూర్చి ప్రభు అందుకే బబులను రాదొచ్చి మిమ్మల్ని కొనిపోబోతున్నాడు శ్రమలకు తీసుకోబోతున్నాడు బానిసత్వానికి ఎత్తుకుపోతున్నాడు ఇస్రాయల్ ప్రజల రిషలం పట్టణం నాశనం చేయబోతున్నాడు అదే చెప్పాడు నీ క్షేమకాలంలో నీతో చాలాసార్లు మాట్లాడాను నువ్వు వినలేదు నా మాట వినకపోవటమే నీకు బాల్యం నుండి వాడుకని చెప్పాడు కాబట్టి మనము బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి ప్రభు మాట వినాల ప్రభు మాట వినకపోతే మనం నిలబడలేం దావిద భక్తుడు నీ యొక్క కార్యములు మా ఎడలో నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటైన వాడు ఒకడు తెలుసుకున్నాడు అయన తలంపులు ఎరిగిండు ఆయన శక్తిని ఎరిగిండు ఆయన నీ సాటి నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు ఆయనకు సాటి అయిన వారు లేరు అనే విషయం ఆయన తెలిసింది ఎట్లా అర్థం చేసుకోగలిగిండు కాబట్టి ఆయన దేవుణ్ణి అర్థం చేసుకుంటే తప్ప అది అర్థం కాదు ఈరోజు మనుషులు కూడా అర్థం చాలా మందికి అర్థం ఆ విషయం లోకంలో చాలా మంది ఉన్నారు దేవుని గొప్ప శక్తిని తెలుసుకోలేని వాళ్ళు అన్నిలు ఉన్నారు క్రైస్తవుల్లో ఉంటూ కూడా దేవుని శక్తిని ఎరగని వాళ్ళు కూడా ఉన్నారు కానీ దావి తెలుసుకున్నాడు నీ వంటి వాడు నీకు సాట్ వాడు ఇంకో లేడు ఎట్లా తెలుసుకోగలిగిండి ఆయన అని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన శక్తిని పరిశీలించాడు కాబట్టి అవన్నీ ఎట్లా తెలుస్తాయి ఆయన కార్యాలను ఆయన చేసేటువంటి అద్భుతాలను చదువుతూ వస్తే అర్థమవుతుంది ఎవరు చేయగలరు సముద్రాన్ని రెండు నోటి మాటగా లోక సృష్టి మొత్తాన్ని ఎవరు కలుగు ఎవరికంత సామర్థ్యం ఉంది బండలో నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి వంటలో నీళ్ళు ఉండవు కదా ఎట్లొస్తాయి కోట గోడలు వాటంతట అవి ఎలా కూలిపోతాయి సూర్యచంద్రులు ఎక్కడ ఆగిపోయినా ఎవరైనా చూసారా ఆగలేదు మరి ఎట్లా ఆగినాయి అందుకే నీకు సాటైన వాడు లేరు అది దాబి చెప్తున్నాడు నేను ఒక చిన్న రాయితో కొట్టాను నేనెంతామినా ఎంత నా నేనెంత నా సైజ్ ఎంత నా బలం ఎంత ఇంత చిన్న రాయితో కొట్టితే ఎంత బలమైన వ్యక్తి పడిపోయాడు మరి అది నా వల్ల అయింది కాదు కదా అని తెలుసుకున్నాడు ఆయన పరిశీలించాడు తెలుసుకున్నాడు దేవుని శక్తిని తెలుసుకున్నాడు కాబట్టే చెప్తున్నాడు మా ఎడల ని తలంపులు ఒక విస్తారములు నువ్వు అవి లెక్కకు మించి ఉన్నాయి అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా అదే అనుభవంలో ఉండాలా ప్రభు నా పట్ల తలంపులు కలిగి ఉన్నాడు ప్రభు నా ఆలో నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు లెక్కకు మించి ఆయన ఆలోచిస్తున్నాడు నేనంతా నేను కొంచెమే ఆలోచిస్తున్నాను నేను చాలా తక్కువే ఆలోచిస్తున్నాను కానీ ఆయన మాత్రం చాలా ఉన్నతంగా నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నేనెంతా నేనే పాటివాణి నా ఆలోచనలు ఏ పాటివి నేనేం చేయాలి నేనేం చేయగలను నేనేం ఆలోచించగలను ఏం ఆలోచించలేను నా వల్ల గాడు కాదు చూడండి మనుషులు ఈరోజు చంద్రుడి మీదకి వెళ్ళి మేమేదో సాధించామనుకుంటున్నారు మేమేదో గొప్ప చేసామనుకుంటున్నారు వాస్తవానికి చంద్రుడికి మించినవి చాలా ఉన్నాయి మరి వాటి దగ్గరికి ఎప్పుడు పోవాల వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పోగలరు వాళ్ళు పోలేరు మనిషి యొక్క స్వభావం ఎటువంటిదంటే చిన్న చిన్నవి సాధించి చిన్న చిన్నవి పొంది తృప్తి పడే జీవితాలన్నిటి ఇదే గొప్ప ఇదే గొప్ప అనుకునేవాళ్ళు కానీ ప్రభు తలంపులు అటువంటివి కావు అదే యశాగ్రంథం యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలో ప్రభువు చెప్తాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవాక్ ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఆయన తలంపులకి మన తలంపులకి పోలిక లేదు కంపారిజన్ లేదు కంపారిజన్ కూడా చేయలేం ఇన్ఫైనట్ ముందు ఫైనట్ అయితే ఇన్ఫైనట్ ముందు ఫైనట్ తీసుకొస్తే అది చిన్న పార్టికల్ లాగానే ఉంటుంది అంటే అనంత విశ్వంలో ఒక చిన్న పార్టికల్ తీసుకొస్తే అది ఎప్పటికీ దాంతో సమానం కాదు ఆయన తలంపులు అటువంటివి ఆయన ఆలోచనలు అటువంటివి మరి ఆయన తలంపులకు మనం చోటు ఇవ్వాలా ఆయనకు మనం లోబడాలా కానీ మనం ఏ పాటి వారం మన తలంపులు మిట్టుగా మనం పోవడానికి మనం ఏ పాటి వారం మన ఆలోచనలు చేయడానికి మనం ఏ పాటి వారం మన శక్తి ఏ పాటిది మన బలమే పాటిది కాబట్టి మనం ఏమీ చేయలేమన్నట్టు ప్రభువు లేకుండా ప్రభు కృప లేకుండా ప్రభు యొక్క ప్రభు యొక్క తలంపులే గొప్పవి ఆయన తలంపులు మన జీవితంలో నెరవేరినప్పుడు ఇంకా ప్రభు చెప్పాడు నీ సంతానము ఇసుక విస్తరించును అని చెప్పాడు విస్తారమగును కాబట్టి ఆయన తలంపులకు మనం లోబడాలి మన స్వబుద్ధి మనకు నీ స్వబుద్ధి మీద ఆధారపడక అనే వాక్యం మనం చదువుతాం సామిత్ర గ్రంథములు ఎందుకు ఆ మాట చెప్పాడు నీ సబుద్ధితో పెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ దేవుని అర్థం చేసుకోలేవు నీ సబుత్తితో నువ్వు ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రోజు కూడా నేను చేశాను నేను చేశాను అనలేదు తండ్రి తండ్రి తండ్రి అని సంబోధించాడు అక్కడే మనం అర్థం చేసుకోవాలా ఎవరమైనా ఆయన చిత్తానికి లోపడాల్సిన ఆయన తలంపులు ఎరిగితే తప్ప మనము గొప్ప ఏమి ముందుకు పోలేము ఆయన తలంపులే గొప్పవి మన తలంపుల కన్నా కాబట్టి మన తలంపులు పక్కకు పెట్టేయాల మన సుబుద్ధిని పక్కకు పెట్టేయాలి మన సమస్త ప్రవర్తన ఎందు అని అధికారానికి ఒప్పుకోవాలి అప్పుడే మన మార్గమత్ర అవస్థ రాలం అదే ప్రభువు కోరుకుంటా అదే ప్రభువు చెప్తున్నాడు ఇదే యశ్యా గ్రంథం నలభై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో చెప్తున్నాడు మాటలు చదివి నేను నీ విమోచకుడును ఇస్రాయులు పరిశుద్ధ దేవుడున యహోవాన యహోవా ఈ సెలవిచ్చుతున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడినైనా యోహోవాన గురి నేనే నీకు ఉపదేశము చేయదును దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను నీకు ఉపదేశిస్తాను నీవు వాటి అడవలసిన త్రవ నేను నడిపిస్తాను నీవు నా ఆజ్ఞలు ఆలకింపవల్నని నేను ఎంతో కోరుచున్నాను నీకు ఏ మాటలు కావాలో నీకు ఏమి ఇవ్వాలో ఏ త్రోవలో నడిపించాలో నాకు తెలుసు నీకు చేస్తాను కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటిదంటే నా ఆజ్ఞలు ఆలకించవల్ నేను ఎంతో కోరుచున్నాను కాబట్టి మనమంతా కూడా ఆయన మాటలు వినడానికి వేగిరపడాలా మనకు చెవులు ఇచ్చింది ప్రభు అందుకే ఆయన మాటలు వినడానికి కాబట్టి ఆయన మాటలు వినడానికి మనం వేగిరపడాలా ఆయన హృదయాన్ని తెలుసుకోవాలా అప్పుడు నీ క్షేమము నది నీ నీతి సముద్ర తరంగముల వల్లనూ నీ సంతానము ఇసుక ఇసుక వలె నీ గర్భఫలము దాని రేణువుల విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడి కాబట్టి సేవా పరిచయంలో జీవితంలో మనం ఉన్న విశ్వాస జీవితంలో మనమున్నా ఏ పరిస్థితుల్లో మనమున్నా ఈ మాటలు చాలు మనం మనం ముందుకు పోవడానికి ఈ మాటలు చాలు ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన మాట ఇది ఆయన మాట శాసనం అంటాం కదా ఆయన మాట ఇది లోకస్తుల మాటలు కావు లోకస్తుల ఆలోచనలు కావు ఇది ఆయన మాట దేవుని మాట కాబట్టి ఆయన మాటకు మన సంపూర్ణ విధేయత కలిగిన వారం అయితే ఆయన మన పట్ల కలిగిన తలంపులు ఆయన మన పట్ల కలిగిన విస్తారమైన ఆలోచనలు మన జీవితంలో నెరవేరుతాయి అని దేవుడి ఆయన భక్తుడు చెప్తున్నాడు అవి ఆయన తలంపులకు మనం చోటిద్దాం ఆయన ఉద్దేశాలకు మనం చోటిద్దాం ఆయన నడిపించిన మార్గంలో మనం నడుద్దాం ఆయనకు మహిమను తీసుకొద్దాం దేవుడి అటువంటి కృపను మనందరికి అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మహప్రభ సర్వశక్తి మంతుడానికి ప్రభా ఇంతవరకు తండ్రి వాకిందారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకని స్తోత్రముల ప్రభా దావి తండ్రి తన జీవితంలో తను ఇరిగిండు ప్రభావ నీవు నా పట్ల కలుగు మా ఎడలో కలిగిన తలంపులు విస్తారములు అవి అవి వివరించి చెప్పేతం అనుకుంటున్నాను అవి లెక్కకు మించి ఉన్నావని చెప్తున్నాడు ప్రభా నీకు సాటిన వాడు ఎవరో లేడని చెప్తున్నాడు ప్రభావని ఎలా తెలుసుకోగలిగిండు నీతో సంభాషించండు నీ హృదయాన్ని ఇరిగిండు కాబట్టి ప్రభా న మాటలే మాకు తెలియజేస్తాయి కాబట్టి తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నేను మాటలు మేము ఆజ్ఞాపించ మీ ఆజ్ఞలు మేము గై కొనాలని మీ ఆజ్ఞలు ఆలకింపవాలని మీరు ఎంతోగానో కాబట్టి తండ్రి అని మీ ఆజ్ఞలు మేము ఆలకించే వారంగాను పాటించే వారంగా ఉండడానికి సహాయపడండి అవును ప్రభా తండ్రి మీ సంతానము ఇసుకరేణువుల వల్లే విస్తారమగలని సెలవిచ్చారు ప్రభా అది మా జీవితంలో నెరవేర్చండి తండ్రి నన్ను మా తలంపులు మా ఆలోచనలు ఏ పాటి ప్రభా వాటన్నిటినీ పక్కకు పెట్టేస్తున్నాం తండ్రి సంపూర్ణంగా ప్రభా మీకు విధంగా చూపిస్తున్నాం మా సోబుద్ధిని తొలగించండి మా ఆలోచనలు తొలగించండి ప్రభా లోక జ్ఞానం మాకు తొలగించండి ప్రభా తండ్రి మీ ప్ర మీద మీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభా తండ్రి మీరే నైనా మార్గము తర్వాత సరళం చేయండి మీరు మాతో మాట్లాడండి మీ ఆజ్ఞలు ప్రభావ విృదయంలో దాచుకునేటువంటి మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభా నీ మార్గంలో నీ నడిచే కృపను మాకు తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను నీ వాక్యంలోని శక్తి ఉంది ప్రభా నీ వాక్యమే భయం కలిగిస్తుంది నీ వాక్యమే నమ్మదినిస్తుంది నీ వాక్యమే బ్రతికిస్తుంది నీ వాక్యమే ప్రభావ తండ్రి మాకు తెలివినిస్తుంది అని ఇంతవరకు చెప్తూ వచ్చినా ప్రభావ కాబట్టి తండ్రి నీ వాక్యాన్ని మేము అయికునే వారంగా ఉండాలా నీ వాక్యాన్ని వినే వారంగా ఉండాలి నీ వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి ప్రభావ కాబట్టి ఇతను మీకు సంపూర్ణంగా విదేత కలిగి జీవించాలని మా మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అంటే ఎవరెవరి గురించి అయితే ప్రభావం మేము ప్రార్థిస్తూ ఉన్నామో వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ఎవరెవరైతే అనారోగ్యాలు ఉండన్సర్లు ఇబ్బందులు పడుతున్నారు వారందరినీ కూడా ప్రభావ మీరు స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయి ఎవరైతే తండ్రి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకున్నది ప్రభావ వారికి మనైనా కావాల్సిన ప్రతి అవసరత్న కర్త మీ మహిమేశ్వరంలో తీర్చండి దాన్ని రక్షణ బిడ్డలందరికీ కూడా మీరు రక్షణ అనుగ్రహించండి మీ ప్రేమను సంపూర్ణంగా గుర్తెరిగే ప్రభావి తండ్రి మీకు సంపూర్ణంగా లోబడ్డానికి సహాయం కుటుంబాలను అయినా ప్రతి ఒక్క కుటుంబం రక్షణ కావడానికి సహాయించు ప్రభావ సేవా పరిచయం అంతటి మీరు దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయమని తండ్రి మీ సం మీ చిత్తాన్ని ప్రభావ మా జీవితాల్లో నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించబడుకుంటున్నాను అంత్రి ఆమె మన తన ప్రభును రక్షకున్నట్టు యేసు క్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపి అందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించగా ప్రజలాడక్క అందరికి ప్రైజ్లాండ్ సిస్టర్స్